మహాగణా నమ సదాశివసా శంకరాచార్యమ్యమాచార్యపిరంపరాయణంస్మృత్యమోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తో సౌండ్ ఉంది కాదు బెటర్ ఈ సెల్ ఫోన్స్ మాట్లాడుతూ ఉండే ఇలా పెట్టి మాట్లాడుతున్నా కూడా లాగేస్తున్నా ఇవి ఈ మైకులు ఇలా ఈ లోపల నోట్లో పెట్టేసుకుని మాట్లాడినా కూడా అంత మాత్రంగా ఉంటాయి చాలా చిత్రంగా ఉంటుంది పర్వాలేదు మన వైపు బాగానే ఉంది ఓకే అందాము శ్రీభగవానువాచ అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాసే గతాశన గతూ అనుశోచంతి పండితాహిత నా అనుశోచంతి అంటే వివేకము గలవారు దుఃఖించరు సహించటము దుఃఖించటము రెండు ఉన్నాయి అయినా ఒక కష్టం వచ్చిందనుకోండి కష్టం రావటం సహజం మానవులకి కష్టాలు రాకపోతే మ్రాణులకు వస్తాయా కష్టాలు కష్టం వచ్చినప్పుడు దుఃఖించటము ఒక ప్రవృత్తి హెల్ప్లెస్ యాగునీ అని అంట నిస్సహాయంగా భోరుమని వెక్కి వెక్కి ఏడుచుట ఒక ఒక ఒకప్పుడు ఏడవడం బాగుండదనుకుంటే ఏ మనస్సులో అలా దుఃఖిస్తూ ఉండడం ఆ దుఃఖం ముఖంలో కనపడుతూనే ఉంటుంది సో ఆ విధంగా సహా దుఃఖాన్ని పొందుతూ ఉండటం అదొక ఒక ప్రవృత్తి సాధారణంగా ఆ ప్రవృత్తి మనకి మానవుల్లో కనపడుతుంది దుఃఖం అధికమైనప్పుడు దాని నుంచి ఇంకా మిగతా అవలక్షణాలు కూడా వస్తాయి అసూయని ఈ దుఃఖం లేని వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది ఈ దుఃఖానికి ఫలాన వారు కారణము అనిపించితే వాళ్ళ మీద క్రోధం కలుగుతుంది ఇంక కూడా వస్తాయి అలా కాకుండా సహనము సహనము ఇట్ ఈస్ నాట్ హెల్ప్లెస్నెస్ ఎగని ఈజ్ హెల్ప్లెస్నెస్ సహనము అనేది హెల్ప్లెస్ గా అందరూ ఇట్స్ ఏ గ్రేట్ వర్చ్యు అది ఒక మహాలక్షణం అలా సహించటము ఎదరువాడు అవమానం చేసేయడం అనుకోండి సహించటం అంటే దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవటం రెస్పాన్స్ ఎలా ఉంటుంది ముందు హర్ట్ అవ్వటం తర్వాత తిట్టడం దెబ్బలాడటం ఇవన్నీ రెస్పాన్స్లు అసలు హర్ట్ అయ్యే రెస్పాన్సే ఉండదు సో దాన్ని సహించుట అలాగే ఇష్ట వియోగము సహించటం అనిష్ట ప్రాప్తి ఇష్ట ఇష్ట వియోగమో అనిష్ట ప్రాప్తి ఇవి దుఃఖహేతువుడు ఇష్టమైనది దూరం అవుతుంది ఇష్టము కానిది మేద పడుతుంది వచ్చే అనిష్ట ప్రాప్తి అంటే ఏదో అనారోగ్యమో లేకపోతే మరొక మరొక అండి అన్ఇన్వైటెడ్ అన్డిజైరబుల్ గెస్ట్ ఏదో వస్తారనుకోండి వెరీ స్మాల్ ప్రాబ్లం బట్ ఒకప్పుడు చాలా పెద్ద సమస్యలే ఉంటాయి వాటిని కూడా అలా సహించటం ఎన్జ్యూర్ చేయటం ఈ రెండు ప్రవృత్తులు ఉన్నాయి శోకమునకు గతాశూ అగతాశూమ్ మనకు మనం ప్రేమించే వ్యక్తులు ప్రేమించడం అంటే ఆసక్తి అని మోస్ట్లీ ఆసక్తి ప్రేమను ఊరికే అంటామే కానీ మోస్ట్లీ ఆసక్తి సో అటాచ్డ్ అటాచ్మెంట్ ఎనీవే మనం ప్రేమించే వ్యక్తులు దూరమైనప్పుడు మానవుడు దుఃఖిస్తాడు అగతాశుష్ట గతాశువును గురించి దుఃఖించాడు కదా అని అగతాశువుల గురించి సంతోషంగా ఉంటాడంటే అది లేదు అగతాశువుల గురించి కూడా దుఃఖిస్తాడు అగతాసు శోకాన్ని పొందుతారు ఎందుకంటే ఈ జీవించి ఉన్నవాళ్ళు మన చుట్టూ కొంతమంది జీవించి ఉంటారు కంపానియన్స్ అంటే జీవన సహచరులు జీవితంలో మన జీవితంతో మనతో పాటుగా కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు అంటే మనకు కావాల్సినటువంటి నియర్ అండ్ డియర్ అంటారు చూడండి అల్లారన్నమాట వీళ్ళందరూ అగతాసువులు కదా వీళ్ళు వీళ్ళు ఏం గతాసులు కాదు ఈ అగతాసువుల గురించి కూడా దుఃఖిస్తారు అగతాసువులు గురించి ఎందుకు దుఃఖిస్తాడంటే ఈ ఫలానా వాడు ఈ విధంగా ఉండాలి అని ఒక ఒక ఒక ప్యాటర్న్ ఒక ఒక నార్మ్ ఒకటి పెట్టుకుని ఉంటాడు సోషల్ నార్మ్ ఇస్తుంటాయి ఇప్పుడు మాకున్నాడు ఎంసెట్ పాస్ అవ్వాలి ఇది సోషల్ నార్మ్ ఇది వై ఎనీబడి షుడ్ పాస్ ఎంసెట్ యూ షుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అనే కోరిక న్యాయబద్ధమైన కోరిక కానీ వాడు ఎంసెట్ పాస్ అవ్వాలి అనేది అది వాసనా ప్రవృత్తమైన కోరిక కానీ పేస అయితే సంతోషమే ఒక పెసకాకపోతే వీడు దుఃఖిస్తుంది ఇది అగతాశువుల గురించి దుఃఖం సో లోకంలో ఈ ప్రతి జీవుడు కూడా తన ప్రారంధాన్ని తెచ్చుకొస్తాడు తన ప్రారంధాన్ని తనతో బాటే తెచ్చుకొస్తాడు సత్రం ఇదే ఈ జీవితం ఇదో పెద్ద సత్రం ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ మామూలు ఉత్తు గెస్ట్ హౌస్ కాదు ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ అలాగే ఈ జగత్తు కూడా ఇట్స్ ఎ ఫర్నిషడ్ గెస్ట్ హౌస్ ఇక్కడ గాలి ఉంది నీరుంది భోజనం ఉంది అన్ని ఉదములు యాక్సిడెంట్ వాళ్ళకి సంబంధించినంత మనకి తండ్రి కొడుకును సంప్రదించి కొడుకు కొడుకు తండ్రిని సంప్రదించే రాలేదు సో ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ బట్ దర్ ఈస్ ఎ హయ్యర్ పవర్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సో కాల్డ్ యాక్సిడెంట్ కనుక ఇద్దరు కూడా తమ తమ ప్రారంధాలను కొని తెచ్చుకొని వస్తారు ఇక్కడికి వాళ్ళ వాళ్ళ ప్రారంధాలను వాళ్ళు అనుభవించి నిష్క్రమిస్తారు సో సత్రానికి వెళ్ళేప్పుడు ఎవరు సామాన్ వాళ్ళు తెచ్చుకుని ఎవరి పనుల వాళ్ళు చూసుకుని నేర్చకపోతారు తిరుపతి దేవస్థానం సత్రం లాగా అలాగనమాట సో వెల్ ఫర్నిష్డ్ సత్రం ఇటు వచ్చి తిరుపతి దేవస్థానం సత్రం ఎంత బాగుంటుందో నాకు తెలియదు కానీ ఈ జగత్తుని మాత్రం భగవంతుడు వెల్ ఫర్నిష్డ్ సత్రం అలా వస్తాము వచ్చినప్పుడు ఆసక్తిని నిర్మాణం చేసుకుంటాము పరస్పరము ఆసక్తి సో ఈ ఆసక్తి నిర్మాణం చేసినప్పుడు వీడు ఇలా ఉండాలి లేకపోతే ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని ఒక అపేక్ష ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుని ఉంటాము అనపేక్ష శుచి దక్ష హాసీనో గత శ్రీకృష్ణుడు పద పద్నాలుగో అధ్యాయంలో అంటాడు అపేక్ష ఏమీ పెట్టుకోద్దు అని అంటాడు అనపేక్ష నేను ఇలా ఉన్నా ఇప్పుడు నా జుట్టు తెల్లబడకూడదు అనుకుంటే ఏమవుతుందని దుఃఖమే కలుగుతుంది అపేక్ష ఏం పెట్టుకోద్దు వీడు పదో తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఏమవుతుంది దుఃఖం పెరుగుతుంది ఎందుకంటే అనక్కం లేదు పదో తరగతి పేస అవుతా అయితే ఫస్ట్ క్లాస్లో పేస అయితే చాలు అనుకుంటే అపేక్ష కొంత డైన్ లూట్ ఈ విధంగా అగతాసీవించి ఉన్న వారి ఎడల కొన్ని అపేక్షలు మనం పెట్టుకుని ఉంటాం ఈ ప్రతి అపేక్ష దుఃఖహేతువే ప్రతి అపేక్ష దుఃఖహేతుంటాడు నేను చూస్తూ ఉంటాను చాలా ఆశ్చర్యం ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అని ఉంటుంది వాడు ఫైనల్ లో ఒకటి నెగ్గుతాడు ఇంకొకటి ఓడిపోతాడు మిలియన్ డాలర్స్ ఓడిపోయిన వాడికి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇస్తారు స్టేట్ గవర్నమెంట్ ఓ డిపార్ట్మెంట్ ఖర్చు వెళ్ళిపోతుంది ఆ వాడికి వాడికి ఇచ్చిన డబ్బుతో అంత ఎక్కువ ధనాన్ని ఇస్తారు డాలర్స్ ఇస్తారు వీడి పడ్డ శ్రమకే సో ఓడిపోయిన వాడికి ఓడిపోయిన వాడు ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడు ఆ చెక్కు ముందు వాడికే ఇస్తారు మిగిలిన వాడికి తర్వాత ఇస్తారు ఇచ్చినప్పుడు నవ్వుతో తీసుకోవచ్చు ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడు ఎందుకని వా వాట్ ఈజ్ దట్ హీ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ గెయినా ఫైవ్ హండ్రెడ్ లాస్ అంటే వాడు లాస్ట్ చూసుకుంటాడు వాడు ఒక ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుంటాడు ఆ ఎక్స్పెక్టె వాడి బంధువులు వస్తారు చూడడానికి వాళ్ళందరూ ఏడు మొహాలు పెట్టుకుని ఉంటారు అందరూ దుఃఖిస్తూ ఉంటారు పైకి వెక్కి వెక్కి ఏడవకపోవచ్చు అందరూ అక్కడ డజన్ మంది దుఃఖిస్తూ వీడి ఫ్యాన్స్ దుఃఖిస్తూ ఉంటారు ఎందుకు దుఃఖిస్తున్నారు వీళ్ళందరూను అగతా సంస్థ ఎందుకు దుఃఖిస్తున్నట్టు అంటే ఒక ఎక్స్పెక్టెన్సీ ఉంది అది ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి దుఃఖిస్తున్నారు సో ఈ విధంగా మానవుడు గతాశున్ను అగతాశ దుఃఖిస్తూ ఉంటాడు ఈ దుఃఖము ఇది దోషము అసలు ఈ దుఃఖాన్ని జాగ్రత్తగా కనుక విశ్లేషణ చేసినట్లయితే మహాత్ములు ఎవరని చెప్తారంటే ప్రతీ జీవుడు కూడా ప్రతి మానవుడు పుట్టిన దాది నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు లేకపోతే ఇంకో రెండేళ్ళు కలపండి ఆ రేడేళ్ళు వచ్చే వరకు కూడా ఇక్కడ చోటు ఉందండి ఇక్కడ దేర్ ఈస్ ప్లేస్ ప్లేస్ సో ఆ రేడేళ్ళు వయస్సు ఇది మీరు గమనించండి ఈ విషయాన్ని ఈ మీమాంసని కొంచెం మీరు గమనించండి ఆ రేడేళ్ళు వయస్సు వచ్చే వరకు కూడా చిన్న పిల్లవాడు దుఃఖాన్ని పికప్ చేస్తాడు పెయిన్ పికప్ చేస్తాడు దానికి అన్కాన్షియస్ అని అంటూ ఉంటారు సైకాలజిస్టులు అన్కాన్షియస్ దీన్ని తెలుగులో అవచేతనా అని ట్రాన్స్లేట్ చేశారు దుఃఖాన్ని పికప్ చేస్తాడు ఎలా పికప్ చేస్తాడు అంటే అది చిన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు ఎందుకంటే చిన్నపిల్లవాడి యొక్క సంస్కారం ఎలా చెప్తాము వాడు కొన్ని ఎక్స్పెక్టెన్సీస్ ఉంటాయి తల్లిదండ్రులు తన ఎడల పూర్ణమైన ప్రేమను ప్రకటిస్తారనో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు తను కోరిన చిన్న కోరిక తప్పనిసరిగా తప్పకుండా సఫలం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎస్పెషల్లీ పూర్ కంట్రీస్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్లో పాపు పాపులేషన్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి పీపుల్ ఆర్ ఎకనామికలీ లెస్ స్ట్రాంగ్గా ఉంటారు తర్వాత పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఏడుగురు ఎనమండి పిల్లలు కూడా ఉంటారు ఒకడే పిల్లాడైతే తల్లిదండ్రులు అడిగిపోయింటారు అరవదల మంది పిల్లలు ఉన్న తల్లి ఓ పండుగ ఒక ఓ అన్నమ్ముద్దో వాడి మొహాన్ని పారేసి తినరా అనే ఆవిడ వెళ్ళిపోతుంది ఇంకో పనిలో ఉంటుంది కదా ఇంకా పెళ్ళ పెట్ట ఆవిడ సేవ చేయాల్సిన వాళ్ళు వాడు అరడదని మంది ఉంటారు దాంతో వీడికి ఆవిడికి తెలియకుండానే ఆవిడ తన తన తన మదరు తనని నెగ్లెక్ట్ చేసినట్టుగా వీడు ఫీల్ అవుతాడు తండ్రి నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతారు సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళు వీడిని అవమానం చేశారనుకోండి వాడిని తిరనుకోండి లేకపోతే కొట్టారు అనుకోండి పది మందిలో తండ్రి కొట్టేడు అనుకోండి చాలా పెద్ద పెయిన్ అని పికప్ చేస్తాయి ఈ పెయిన్ అలా పికప్ చేసి సంబంధించిన ఘటనలు మర్చిపోతాడు కానీ ఆ పెయిన్ ఉందనే సంగతి వీడికి తెలీదు అంచేతనే దాన్ని అన్కాన్షియస్ అని అంటారు ఉందనే సంగతి తెలిస్తే ఇంకా అన్కాన్షియస్ ఎందుకంటే అన్కాన్షియస్ అని అంటారు సో ఆ పెయిన్ బాడీ నిర్మా దానికి పెయిన్ బాడీ ఇట్స్ ఎ పెయిన్ బాడీ అంటే అక్యూములేటెడ్ పెయిన్ అంటే ఉంటుంది ఆరంభించేటికే ఉంటుంది పెయిన్ బాడీ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 వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఒక నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా గారెం చేసిన సందర్భంలోనప్పుడు కూడా సో జీవితంలో ముందుకు వెళ్ళి కొలిది ప్రతి చోట కూడా ఆటుపోట్లు ఎదురవుతాయి స్కూల్కి వెళ్ళేప్పటికీ వీటితో పాటుగా ఇంకో నలభై యాభై మంది విద్యార్థులు ఉంటారు ఇంటి దగ్గర ఉండే స్టేటస్ అక్కడికి వెళ్ళే ఒక్కసారిగా డైల్యూట్ అయిపోతాయి వీటి కంటే బాగా చదివేవాళ్ళు వీడిని కొట్టేవాళ్ళు ఉంటారు వీటికంటే బలమైన వాళ్ళు ఉంటారు చాలా అనుభవిస్తారు ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి సమస్యలు పికప్ చేస్తాయి ఆ తర్వాత యవ్వనంలో చాలా ట్రబుల్స్ పికప్ చేస్తాయి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ సో అసైటీ సోషల్ నామ్స్ ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో మరీ అధ్వానంగా ఉంటుంది ఈ యవ్వనంలో ఉన్న టీనేజర్స్ అని టీనేజ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ది అడ్వాన్స్డ్ సొసైటీస్ సో చాలా సమస్యలు పికప్ చేస్తూ ఉంటారు తర్వాత వివాహం చేసుకున్నట్టు ఎర్లీగా వివాహం చేసుకుంటే ఇంకా సమస్యలను పికప్ చేయటమే పని ఆ వివాహం నాలుగేళ్ళు పోస్ట్ పోన్ అయ్యి కొంచెం లేట్గా వివాహం చేసుకుంటే అదృష్టం ఉంటుంది ఎవరినైనా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడంటే వివాహం అయిపోతుంది ఆ అమ్మాయి ఎక్కడో ఉండే ఈ కిరికీ ఏదో ఆడుతూ ఉంటుంది వీడు మాత్రం మహాభారం ఎత్తిమీన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు పెద్ద బాధ్యత ది సేమ్ థింగ్ మే హ్యాపన్ టు దట్ యంగ్ గర్ల్ ఆల్సో సో ఈ విధంగా ఒక బరువు బాధ్యతల్ని భావన చేసుకుంటూ ఆ ఘటనలు ఎవో జరుగుతూ ఉంటాయి లైఫ్ ముందుకు వెళ్ళే కొల్ది ఇష్ట వియోగం అవుతూ ఉంటుంది ఎవరో మనకు ప్రేమించిన వాళ్ళు పోతారు అనిష్ట ప్రాప్తి వస్తూ ఉంటుంది ఎవో కష్టాలు వస్తూ ఉంటాయి వీడు ఎక్స్పెక్ట్ వీడి పది కోరికలు ఉంటే ఒక కోరిక సాటిస్ఫై అయితే గొప్ప వన్ రేషియోలో పెయిన్ అల్లా పికప్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి జీవితంలో మి నౌ హ్యాస్ ఎ స్ట్రాంగ్ పెయిన్ బాడీ గతాశ నగతాశుచ అన్ని విధాలా పెయిన్ బాడీ హృదయంలో సెటిల్ అయి ప్రతి వాడికి ఇది పరిస్థితి ఇప్పుడు ఈ పెయిన్ బాడీ అప్పుడప్పుడు బయటకు వస్తాం ప్రతివాడీనూ పెయిన్ బాడీ ఉంటుంది నార్మల్ పర్సన్ ఉంటాడు ఈ నార్మల్ పర్సన్ డామినెంట్గా ఉండి పెయిన్ బాడీ లెస్ ప్రిడామినెట్ ఎప్పుడైతే నార్మల్ పర్సన్ ప్రిడామినెంట్గా ఉంటాడో పెయిన్ బాడీ లెస్ స్ట్రాంగ్గా ఉంటుంది అటువంటిప్పుడు ఏదో సంసారయాత్ర గడుస్తూ ఉంటుంది డబ్బు సంపాదిస్తూ ఉంటాడు కష్టాలు ఉంటాడు ముందుకు సాగుతూ ఉంటాడు రెసిలియంట్గా ఉంటాడు పెయిన్ ఉంటుంది పెయిన్ బాడీ ఉంటుంది బట్ హీ మూవ్స్ ఫార్వర్డ్ వెరాజ్ ప్రెస్ చేసేసి ఈ పెయిన్ బాడీ చాలా ముందుకు వచ్చింది అనుకోండి వస్తే ఇట్ కెన్ లీడ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ వన్ డిప్రెషన్ డిప్రెషన్ అనేది ఉంటుంది డిప్రెషన్కి నువ్వు ఎకనామిక్ సిచ్యువేషన్కి లేకపోతే వాడుకుండే భోగభాగ్యం నేను పేర్లు చూశాను ఈ బాలకృష్ణ అనే సినిమా నటుడు ఉన్నాడు ఈ ఈ యాక్సిడెంట్ ఏదో అయింది చూడండి ఈ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ హీ వాజ్ టేకింగ్ డిప్రెషన్ మెడిసిన్ ఫర్ లాంగ్ టైమ్ అని ఆ కాకర్ల సుబ్బారావు గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏ ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు అంత దివ్యంగా ఉన్నాడు హీరో అని మొత్తం ప్రపంచానందరినీ కూడా తలగిందులు చేసేసే సమర్థుడని ఏ ఎన్టీ రామారావు గారు నా వారసుడు బాలకృష్ణని డిక్లేర్ చేశారు మొదనపల్లిలో ఎప్పుడో లాంగ్ లాంగ్ హిస్టరీ బుక్స్ తీసుచూస్తే నీకు కనపడుతుంది నా వారసుడని డిక్లేర్ ముప్పిడి వాడు దెబ్బలాట పెట్టాడు నువ్వు ఇలా డిక్లేర్ చేస్తావా సో ఈ చూసారా ఎంత పెద్ద హై పొజిషన్ కింద భావన చేశారో సో ఎవ్రీబడి థాట్ హీజ్ ఎ వెరీ బిగ్ హీరో అండ్ ఆల్ దాట్ బట్ హీ హ్యాడ్ డిప్రెషన్ ఇది చూసి నేను ఆశ్చర్యపేను కాబట్టి ఎకనామికల్గా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా సో పెయిన్ బాడీ కనుక ప్రిడామినెంట్ అయిపోతే నార్మల్ పర్సన్ బికమ్స్ లెస్ ఇంపార్టెంట్ లెస్ స్ట్రాంగ్ అండ్ దెన్ ఫోర్ ఇట్ కెన్ త్రో ది పుష్ ది పర్సన్ ఇంటూ డిప్రెషన్ ఇదే పెయిన్ బాడీ ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే ఇట్ పుషెస్ ది పర్సన్ ఇన్ టు సూసైడ్ తర్వాత మీకు నేను ఇంకోటి మనో చేస్తా మీరు ఇప్పుడు కోపం వచ్చిన యూ అండర్స్టాండ్ దట్ యువర్ పెయిన్ బాడీ ఈజ్ మ్యానిఫెస్టింగ్ కోపం వెనుక దుఃఖం ఉంటుంది ఆ పెయిన్ బాడీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది మీకు అసూయ కలిగిందంటే ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పెయిన్ బాడీ కాబట్టి నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా ఈ పెయిన్ బాడీ యొక్క మేనిఫెస్టేషన్ ఈ పెయిన్ బాడీ ఇది ఎప్పుడు ఆరంభమైంది చిన్నప్పుడు రెండో ఏడో మూడో ఏడో ఆరంభమైంది కొంతకాలం అన్కాన్షియస్ అనే రూపంలో ఉంది ఆ తర్వాత కాన్షియస్ పెయిన్ సో అన్కాన్షియస్ పెయిన్ కాన్షియస్ పెయిన్ లక్యూములేట్ అయ్యి దట్ హిస్టారిక్ పెయిన్ బాడీ అది బయటకు వస్తుంది కోపం తాపం అసూయ ఇంకా దుఃఖం అయితే సరే చెప్పనే అక్కర్లేదు ఇవన్నీ కూడా ఇమోషన్స్ కూడా పెయిన్ బాడీయే అవుట్ రైట్ పెయిన్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ పెయిన్ బాడీ ఇది మానవుని యొక్క పరిస్థితి దీనికి ఎక్సెప్షన్ లేదండి కొంచెం డిగ్రీ వేరియేషనే కానీ అదర్వైజ్ బేసికల్లీ దిస్ ఈస్ దిస్ సిచ్యువేషన్ సో మనం ఏమనుకుంటామంటే ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే పెయిన్ పోతుంది అనుకుంటాం తప్పు తర్వాత సోషల్ పవర్ కనుక ఏదో పవర్ కనుక మనకుంటే పెయిన్ పోతుంది అనుకుంటాం తప్పు అయితే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని వివాహం అడిగితే ఆ పెయిన్ పోతుందని వీడు యంగ్ మ్యాన్ అనుకుంటాడు హీ విల్ పికప్ టెన్ టైమ్స్ మోర్ పెయిన్ అలా ఏం పోదు పెయిన్ సో ఈ పెయిన్ బాడీని ప్రతి మానవుడు తన హృదయంలో దాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు ముంచేతనే మానవులు గతాశం అగతాశ్రం వెతుకున్న వాళ్ళ గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా దుఃఖిస్తూ సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఇప్పుడు దీన్ని హౌ టు హ్యాండిల్ ఇట్ ఈ పరిస్థితిని ఏ విధంగా మనం చేయాలి అంటే ప్రజ్ఞతోటి దీన్ని పరిష్కారం చేయాలి భాషసే ప్రజ్ఞ లేదు అర్జునుల దగ్గర ప్రజ్ఞ లేదని చాలా మెత్తగా శృతి మెత్తగా మనకి శ్రీకృష్ణుడు అంటున్నాడు ప్రజ్ఞ ఉన్నవాళ్లేగా మాట్లాడుతున్నావే కానీ ప్రజ్ఞ లేదు అని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 రెండింటికి మరి వివేకం ఉందంటారా లేదంటారా ఉంది ఇప్పుడు మనిషికి మనిషి యొక్క పెయిన్కి వివేకం ఉంది ఎందుకంటే ఆ పెయిన్ దుఃఖం రాకముందు వీడు ఉన్నాడు దుఃఖం వచ్చిపోయిన తర్వాత కూడా వీడు ఉంటాడు అది వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ కాబట్టి ఆ ప్రజ్ఞ అంటే ఆ వివేక ప్రజ్ఞని నీవు నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు శ్లోకంలో సజెస్ట్ చేస్తున్నాడు ప్రజ్ఞావాదములు పలికితే చాలదరా ప్రజ్ఞని సంపాదించాలి అని సో పండితాహంటే ప్రజ్ఞ గలవారు ఏమిటి ఆ ప్రజ్ఞ అంటే ఈ పెయిన్ సోర్స్ అయినటువంటి మనస్సు ఏదైతే గలదో మనస్సే పెయిన్ బాడీ అంటే మనస్సే ఆ పెయిన్ బాడీ ఎడల తాదాత్మ్యాన్ని చెందరాదు అక్కడ వివేకాన్ని మనం మేనిఫెస్ట్ చేయగలగాలి ఆవిష్కరించుకోగలగాలి సో హృదయంలో పెయిన్ ఆవిష్కారమైన వెంటనే ప్రకటమైన వెంటనే కోపం రూపంగా పెయిన్ ప్రకటమైందనుకోండి వెంటనే మీరు కోపిష్ఠువాడు అయిపోయారు అనుకోండి అంటే అర్థం ఏంటనమాట ఆ పెయిన్ బాడీకి మీ యొక్క శక్తి అంతా కూడా దానికి సమర్పించిన వారైనారు యు ఆర్ నోమోర్ ప్రజెంట్ యు ఆర్ నాట్ దేర్ మీరు గమనించండి యు అండ్ యువర్ పెయిన్ బాడీ రెండు ఉన్నాయి టూ థింగ్స్ నవ్ యు అండ్ యువర్ పెయిన్ బాడీ మీ పెయిన్ బాడీ ప్రకటన మీరు ఉన్నారా మీరు లేకుండా అయిపోయారా వెదర్ యూఆర్ ప్రజెంట్ ఆర్ నాట్ అది క్వశ్చన్ నా క్వశ్చన్ అర్థమైందా మీకు సపోజ్ కోపం వచ్చిందనుకోండి అంటే పెయిన్ బాడీ ప్రకటమైంది పెయిన్ బాడీ ప్రతివాడికి ఉంటుంది దీంట్లో ఎక్సెప్షన్ అని లేదు కూడా ఉంటుంది పెయిన్ బాడీ కానీ అది ప్రకటన ఈ మనిషి ది పర్సన్ ఈజ్ హీ ప్రజెంట్ ఆర్ నాట్ అంటే అర్థం ఏంటి ఆ పెయిన్ బాడీతో పూర్తిగా తాదాత్మ్యం చెంది వీడు దుఃఖి అయిపోయి కోపిష్ఠివాడైపోయి అసూయాపరుడైపోయాడు అనుకోండి అయిపోతే ఇంకా అక్కడ ఆ పరిస్థితిలో యూ లేదు మీరు లేరు మీ పెయిన్ బాడీయే వేర విహారం చేసేస్తోంది మరి మీరేమయ్యారు అంటే ఆ పెయిన్ బాడీలో కలిసిపోయారు అది చాలా అవివేకం అంటే అలాగే ఉంటుంది ఆ స్పేస్ లేకపోవటం తర్వాత ఇంకోటి అసలు పెయిన్ బాడీకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ నుంచి వస్తుంది అసలు ఏ శక్తి ఉన్నా మీ నుంచే వస్తుంది అదో పెద్ద సమస్య ఇప్పుడు క్యాన్సర్ పుండు క్యా క్యాన్సర్ దాకా ఎందుకు ఆ పుండు మీకు దుఃఖాన్ని కలిగిస్తూ మంట కలిగి పీడని కలిగిస్తూ దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీ నుంచే వస్తుంది మీరే దానికి ఆ శక్తిని ఇస్తారు మీరు జీవించి ఉన్న వ్యక్తి కనుక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 అంటే అర్థం ఏమిటనమాట మళ్ళీ నేను మళ్ళీ మనం వచ్చేస్తాను గమనించండి పెయిన్ బాడీ ప్రకటమైనప్పుడు మీరు లేకుండా అయిపోతారు పెయిన్ బాడీయే ఉంటుంది ఇది అజ్ఞానం అదే అర్జునుడి స్థితి అర్జునుడు కుప్ప కూలిపోయాడు రథంలో ఆ కారణించేత లేకపోతే బాగానే ఉన్నాడు దృఢంగా ఉన్నాడు అయినా కూడా జ్వరం వచ్చినట్టయిపోయి కూలిపోయాడు ఎందుకంటే ఆ పెయిన్ బాడీ వచ్చినప్పుడు ఇంకా అర్జునుడు లేడు ఆ దుఃఖశరీరమే ఉన్నది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 ఇది మేనిఫెస్ట్ అవుతుంది అంచేతనే కోపం వస్తుంది ఇరిటేషన్ ఇరిటేషన్ మొదటి లెవెలు కోపం రెండో లెవెలు ఇరిటేషన్ వచ్చేప్పటికే గ్రహిస్తాడు ఓహో పెయిన్ బాడీ ప్రకటమవుతుంది అని గ్రహిస్తాడు చికాకు కూడా పడ్డాడు ఎందుకంటే ఎలర్ట్గా ఉంటాడు కోపాన్ని కోపం వచ్చిన వెంటనే కోపం వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది ఎలర్ట్గా ఉంటుంది ఒక ఆయన నేను గమనించాను చూడండి ఇప్పుడు నాకు కోపంగా ఉంది మీరు నన్ను చాలా హర్ట్ చేశారు నేను చాలా ఫీల్ అవుతున్నాను దయచేసి మీరు ఇప్పుడు నాతో మాట్లాడుకుని రేపు కలుగుదామని చెప్పా మీరు చేసే ఎందుకంటే కోపం ప్రకటమవుతోంది ఆ టైంలో మీరు కనుక ఉన్నట్లయితే ఈ వివేకాన్ని నేను కోల్పోతాను మీరు ఎందుకంటే కోపం కలిగించిందే మీరు కనుక మీరు అలా ప్రోవక్ట్ చేస్తుంటే నా వివేకం పోతుంది మీరు దూరంగా ఉండండి నా వివేకాన్ని నేను రక్షించుకుంటాను అనిచేత మీతో రేపు మాట్లాడతాను అని దాని ఆ మాటకు అభిప్రాయం నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను మీతోటి ఇప్పుడు నేను మాట్లాడను అన్నాడంటే ఎంత వివేకం ఉందో చూడండి ఆ వివేకం లేనివాడు ఏం చేస్తాడు తిట్టడం ప్రారంభిస్తాడు వివేకం ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు కాబట్టి ఆ పెయిన్ బాడీతో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాదాత్మ్యం చెందరాదు ఆ పెయిన్ బాడీని యు షుడ్ వాచ్ యు షుడ్ బీ ది విట్నెస్ దాన్ని సాక్షి రూపంగా దర్శించాలి నేను చిత్రం ఏంటంటే పెయిన్ బాడీతోటి తాదాత్మ్యాన్ని చెందారు అనుకోండి అప్పుడు ఏమైపోయిందో తెలుసిన you are not there you are lost only pain body prakatamai ade dani veeraviharam nadustundi ala taakundaga pain body ni meer parisheelana dani saakshiga darshisthunnarante you are there you are present and you are watching the pain body ipudu pain body ki shakti undadu endukante mee shakti daniki raaledu connection ledu kada identification ledu kada kabati adala nilichi untundi మీరు ఎలా వాచ్ చేస్తూ ఉంటారు అది అలా ఉంటుంది యు ఆర్ ప్రజెంట్ మీరు నిలిచి ఉన్నారు మీ ప్రెజెన్స్ ఉన్నదే అది కంటిన్యూ ఇట్ ఇట్ ఈస్ దే పెయిన్ బాడీ ఉంది మీరు ఉన్నారు ఆ స్థితిలో క్రమంగా పెయిన్ బాడీ కరిగిపోతుంది సూర్యుడు వికసించిన వెంటనే పొగ మంచు కరిగిపోయినట్టుగా పొగ మంచు నిలపడలేదు ఇంకా మంచు కరిగిపోతుంది స్లోగా కరిగిపోతుంది ఒక్కసారిగా మంచు కరగదు స్లోగా కరిగిపోదు అదేవిధంగా మీరు సాక్షిరూపంగా ఆ పెయిన్ బాడీని దర్శిస్తూ ఉంటే ఆ పెయిన్ బాడీ క్రమక్రమంగా కరిగిపో స్లోగా కరుగుతుంది ఒక్కసారిగా కరగదు మంచు కరగదు మీరు గమనించారా ఆ పెయిన్ బాడీ ఈగోయే ఈగో యొక్క ఒక రూపమే అది అది అది తన నాశాన్ని తాను చేసుకోదు దాని నాశం మీరు చేయాలి కానీ తనంతటా అది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 మీరు ఆ సాక్షి స్థితిని మీరు నిలబెట్టుకున్ననాడు కూడా ఈ పెయిన్ బాడీ మిమ్మల్ని అంత దుఃఖానికి అంత హింసకి గురి చెయ్యలేదు విల్ బి అార్మల్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ సీరియస్ సెట్బ్యాక్స్ ఇన్ లైఫ్ కాబట్టి ఈ విధంగా ఆ పెయిన్ బాడీని ట్యాకిల్ చేయాలి కానీ జాగరూకతతో సాక్షిభావంతో ఆ దుఃఖ శరీరాన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయాలి కానీ మీరు ఆ దుఃఖమునకు హేతువులని బాహ్యమునందు వెతుకుతో ఆ విధంగా మీ ఫోకస్ అంత డైవర్ట్ అయిపోతుంది దీనికి దుఃఖానికి హేతువులు బాహ్యంలో వెతికారనుకోండి దుఃఖమునకు హేతువు మనస్సులోనే ఉందని తెలుసుకోకుండా బయట బహిర్ముఖులుగా ఉండి వీడు కారణమా వాడు కారణమా అని వెతుకుతో కూర్చున్నారనుకోండి మీ ఫోకస్ అంత డైవర్ట్ అయిపోతుంది ఈ పెయిన్ బాడీ అలాగే ఉంటుంది అంతేకాదు మరింత బలపడుతూ ఉంటుంది కూడా కాబట్టి మీరు నేను ఒక ఒక ఫార్ములా ఒక ఫిజికల్ మోడల్ కింద మీ ముందు ప్రజెంట్ చేశాను దీని గురించి మీరు ఆలోచించాలి సో శ్రీకృష్ణుడు ఆ వివేకాన్ని బాగా నిరూపణ చేస్తాడు గతాశూ నగతాసు నాను సోచింది పండిత కూడా వియోగం ఉంటుందిగా పండితుడికి మాత్రం వియోగం ఉండదా తను ప్రేమించిన వ్యక్తి దూరం అయితే పండితుడికి ఉంటుంది పండితుడు అంటే జ్ఞాని వియోగం అతనికే ఉంటుంది వియోగం సమానమే శరీర దుఃఖం సమానమే మరణము సమానమే జీవితంలో ఒడుగుడుకులు సమానమే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 భా చూద్దాము తత్వమిత్తు నాహంకరోమితి మన్యతే నత్ఫలం అభిసంధత్తే అంతవరకు వచ్చాం సో ఆ వాక్యం చెప్పాలా ఆత్మజ్ఞాని అంటే తత్వము తెలిసినవాడు తత్వము తెలిసినవాడు తత్వము అంటే నా అనారోపితాకారం తత్వం నామరూపాలను నిలబెడుతో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 సో ఈ నామరూపములు వికారము వికారము అని ఒకటి ఉంది క్రియా విక్రియ క్రియా అంటే మనం సంకల్పించి తీసుకొచ్చే మార్పు విక్రియ అంటే నేచుల్స్ నేచురల్స్ ఫోర్సెస్ ప్రకృతి శక్తుల వల్ల వచ్చే మార్పు ఈ క్రియా విక్రియ రెండూ కూడా తత్వంలో ఉండవు రెండు కూడా నామరూపాల్లోనే ఉంటాయి ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి విక్రియ అది ఆత్మకేదో సంబంధం లేదు ఆత్మకి సంబంధం ఏం లేదు నామరూపాలకే సంబంధం లేదు జుట్టుకు రంగు వేశారనుకోండి క్రియ దానికే ఆత్మతో సంబంధం లేదు ఆత్మకి అది ఎంబలిష్మెంట్ ఏం కాదు వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఆల్టర్ ది స్టేటస్ ఆఫ్ ఆత్మ ఆత్మ మీ యొక్క ఆ మౌలిక స్వరూపం గురించి నేను మాట్లాడుతున్నాను ఆత్మ అంటే అదేదో ఉందనుకున్నారు మనం ఏం చేసినా దాంట్లో మార్పులు ఏం రావట్ అదేదో ఆత్మనేదో ఒకటి ఉందంటున్నాడు ఆయన అని అలా అనుకున్నారు ఆత్మ అంటే మీ యొక్క మౌలిక స్వరూపమే అదేదో మరొకటి కాదు సో మీ మౌలిక స్వరూపము ఆ సచ్య స్వరూపము అహమస్మి అనే స్వరూపము దాంట్లో ఏ ఏ మార్పులు రావు దాన్ని కూటస్థము అంటే అది అలా బండ్రాయిలా పడి ఏ మార్పులేం సో so, దీస్ rock-like, unassailable, unchangeable, un indivisible, uh, so undivided, rock-like uh, conscious presence. అది మీ స్వరూపం అది మారీది కాదు అది మీ సంకల్పం చేత మారదు ప్రకృతి శక్తుల చేత కూడా మారదు క్రియా ఉండదు విక్రియ ఉండదు దాని వెళ్ళి సో తర్వాత అసలు సంస్కారము ఉంది సంస్క్రియ క్రియా విక్రియ సంస్క్రియ సంస్కారం దాని ఎందు సంస్కారం కూడా ఉండదు అంటే సంస్కారం అంటే ఏమిటి మీరు నదీ స్నానం చేశారనుకోండి అది ఒక సంస్కారం పవిత్రమవుతుంది ఆత్మ కాదు ఆత్మ కొత్తగా పవిత్రమై అంతఃకరణమే పవిత్రమయ్యేది ఆత్మ కాదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆత్మకి అంబలిష్మెంట్ లేదు మీరు ఏదైనా తప్పు పని చేశారనుకోండి ఆత్మకి ది దిగిపోవడం లేదు విక్రియలేదు క్రియలేదు సంస్క్రియ లేదు ప్రక్రియ కూడా లేదు ఇవి ఏమి ఆత్మయందు స్పృశించవు అంటే మీ మౌలిక స్వరూపము కూటస్థముగా అలాగా స్థిరంగా స్థాణువుగా శివుడికి స్థానుహో అని పేరు స్థానుహో అని పేరు శివుడికి ఎందుకంటే బండరాయిలాగా ఆయన చలనమే ఉండదు నిశ్చలంగా ఉండిపోతాడు శివుడు చిదానందరూప శివోహం శివోహం మీరే శివుడు అంటే మీ స్వరూపం తెలుసుకుంటే శివుడు స్వరూపం తెలుసుకోపోతే ఆ శివుడును సో ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు మార్పులు ఉండవు ఈ సత్యాన్ని జ్ఞాని తెలుసుకుంటాడు అంచేతనే జ్ఞాని నామరూపం నామరూపం కర్మ అని మూడు మిథ్య బృహదార్మింలో వస్తుంది ఇది రూప నామరూపం కర్మ ఈ మూడు కూడా మిథ్య సో మీరు ఆలోచించండి సినిమా తెర మీద కర్మ కనబడుతుంది క్రియలు కనపడుతున్నాయి కానీ క్రియలేం లేవు అక్కడ అదేవిధంగా ఆత్మస్వరూపమునందు క్రియలు కనబడతాయి ఎందుకని మనస్సులో వచ్చే వికారాలన్నింటినీ ఆత్మ మీద అధ్యారోపణ చేయడం చేత కనపడతాయి ఇప్పుడు సినిమా తెర మీద మంటలు వచ్చేది అనుకోండి తెర అంటుకున్నట్టుంటుందా అంటుకోదు సినిమా తెర మీద వర్షం పడింది అనుకోండి తెర తడుస్తుందా తడవదా అలాగే మనస్సులో ఎట్టి వికారములు వచ్చినా కూడా ఆత్మ నిర్వికారంగా నిలిచి ఆ సత్యాన్ని ఆత్మజ్ఞాని ఎరుంగును అంచేతనే ఆత్మజ్ఞాని అహం కరోమి ఇది నమన్యతే అని అని అల్లా అలా అన్వయం చేయాలి అహం నకరోమి ఇది మన్యతే కాదు అహం కరోమి ఇది నమన్యతే నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండదు ఎప్పుడు కూడా మీరు గమనించండి ఒక దాని యొక్క అభావము మీ స్వరూపం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 సో కర్తృత్వాన్ని తిరస్కరిస్తారు కర్తృత్వాన్ని తిరస్కరించారు ఇది చేసిన వాడను నేనే అని మీరు అన్నారనుకోండి ఆ నేను ఎందు మీరు ఒక వికారాన్ని ఆరోపించారు కర్తృత్వము వికారాన్ని దాని మీద పెట్టారు కిరీటం పెట్టినట్టుగా అనిపిస్తుంది కిరీటమేం కాదు అది వికారం అది ఇది ముళ్ళ కిరీటం కాబట్టి అదొక బర్డెన్ ఇట్ కాబట్టి నేను ఎందు మీరు కర్తృత్వాన్ని ఆరోపించి ఆరోపించి పొరపాటు చేశారు సపోజ్ నేను చేసేది ఏముంది దీంట్లో చేసేవాడను నేను కాదు పలికిది వాగింద్రియం పలికించిది మనస్సు ఈ రెండింటినీ శక్తినిచ్చేది దేవుడు బమర పోతనామాచ్యుడు అంటాడు పలికెడిది భాగవతం అట పలికించడివాడు రామభద్రమునట పలికిన నే పలికిన భవహరముగునట పలికన వేరొండు పలుకు పలుకగ అని అంటాడు సో పలికిది నేను కాదు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 దీంట్లో నాకెందుకు అభిమానం నేను అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికి ఎందుకు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సరే కానీ అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మానవుడు అభిమానం పెట్టుకుంటాడు మమా అంట ఆయన అంటే మమా అంట అదే ఇంద్రియాలు దేహం అయితే అహం అంటాడు ఇంకే అభిమానం యొక్క లక్షణం మారింది తప్పిస్తే మొత్తానికి అభిమానం అభిమానమే అభిమానము అంటే అహం మమా ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది చూసే ఆనందించవచ్చు కానీ అభిమానం పెట్టుకున్నవాడు ఆనందించలేడు అభిమానం లేనప్పుడే ఆనందం గులాబీ పువ్వు చూడగానే ఆనందం కలుగుతుంది ఇది మమా అనే అభిమానం రాగానే పోతుంది ఆనందం ఇంక దాంట్లో అది కల్తీ అయిపోతుంది పోయింది ఆనందం ఇంకా ఆనందం లేదు గులాబీ పువ్వు యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అది మమా ఎందుకు నిజానికి మమ అడ్డొస్తుంది ఆ సౌందర్యాస్వాదనలో మమా అడ్డొస్తుంది మమాని మీరు అనుకున్న వెంటనే అది విషబిందువుని జత చేసినట్టే అలా ఉంటుంది కాబట్టి తత్వవేత్త హీ నోస్ ద టూ ట్రూత్ కాబట్టి ఎక్కడా కూడా అహంకరోమి అనే కర్తృత్వాన్ని ఆరోపణ చేయడు అహంకరోమీతి నామన్యతే ఎప్పుడైతే కర్తృత్వం లేదో ఏమున్నది అకర్తృ అకర్తృ అంటే ఆత్మది కర్తృత్వ నిరాకరణము ఆత్మలో పర్యవసానం చెందేస్తుంది అభోక్తు ఎంజాయర్షిప్ ఉండదు ఈ ఎంజాయర్షిప్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ నేను ఎంజాయర్ ఒక డిమాండింగ్ పర్సన్ కింద తయారైపోతాడు వాడు ఎంజాయర్ ఉన్నవాడిని సంతోషపెట్టడం చాలా కష్టం ఏదో డిమాండ్ చేస్తూనే ఉంటాడు ఏదో అపేక్ష ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు అంచేతనే ఎప్పుడూ కూడా చాలా టెన్షన్లో ఉండిపోతాడు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 కర్మ పూర్తయిపోయిన తర్వాత నా కర్మఫలం మాట ఏమిటి అనే ఫల అభిసంధ అభిసంధత్తే అభిసంధి అంటారు అభిసంధి అంటే తృష్ణ అనర్థం మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి గీత పదాలు అభిసంధి అంటే తృష్ణ అంటే దానికి అతుక్కుపోవడం దానికి అభిముఖంగా అతుక్కుపోవడం అంటే అస్తమాను దాన్నే భావన చేస్తూ ఉండడం దాని గురించే దాని గురించే తహతహలాగడం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 నాకేమొస్తుందని అలాగే అస్తమానం నాకు ఎంత ఈ కౌంటర్ ఏమంటే ఈ నేను గృహస్థులు అలాగే ఉంటారు మహాత్ములు కూడా అలాగే ఉంటారు ఏమంటే మీరు అక్కడ గీతాజ్ఞాన యజ్ఞం చేశారు కదా ఎంత ఉంది కలెక్షన్ వాట్ ఈస్ దిస్ ఫలాభిసంధి అంటే మరి అలా ఉంటుంది ఒక ఆయన ఉన్నారు నేను ఈ యజ్ఞం చేశానండి చండీ యాగం చే సన్యాసే గృహస్థంటే పోని తప్పు లేదు గృహస్థు అన్నవాడు ఇప్పుడు ఓ ఒక ఆయన ఉన్నారు ఆయన పౌండరీకం చేశారు గొప్ప యజ్ఞం ఏదో అందరినీ సహాయం అడిగారు నన్ను కూడా కోరితే నేను కూడా ఏదో సహాయం చేశాను బట్ ఎవరు ఆయన నా ఫైనల్గా నాతోటి మాట అన్నారు యజ్ఞం అంతా బాగా అయిందండి బియ్యం అది పంపించరు ధాన్యం బియ్యం కూడా పంపించారు యజ్ఞంలో భోజనాలు అవి పెడతారు కదా అందరికీ కడుపు నుండా భోజనాలు పెట్టాం వచ్చిన వాడికి అలా భోజనం పెట్టాం ఎవరిని కాదని ఆ తర్వాత నాకు ఇంకా పది బియ్యం వస్తాను మిగిలియ సంవత్సరం దాకా నేను చూసుకోకంట్లేదు భోజనానికి అని చెప్పాడు సో అది గృహస్థ ధర్మంలో ఇట్ ఈస్ నైస్ హీ వాజ్ నైస్ ఇనఫ్ టు సే దాట్ నథింగ్ రాంగ్ దేని ఏంటి సో ఓ సన్యాసి అన్నారు మధ్యన చండీ యాగం ఒకటి చేయించాను అండి చండీ పేర్లు ఒక ధోరణి ఉన్నవాడు చండీ యాగం ఉంటాడు మరో ధోరణిలో నారాయణ యాగం ఉంటాడు ఎవడి ధోరణి వాడిది ఈ యాగాలన్నీ గృహస్థులు చేయాల్సినవి సన్యాసులకు వీటితో సంబంధం ఉండకూడదు నిజంగా కాబట్టి గృహస్థులు మరి భోగపరాయణలు అయిపోయారు వాళ్ళు ఏమీ చేయటం లేదు అని చేత సన్యాసం ఎత్తిమే వేసుకుని ఆ లోటులో వీళ్ళు పూరిస్తున్నారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఎనీవే చేశాను చేస్తే లక్ష రూపాయలు ఖర్చు అయినా పా అంత ఖర్చు అయిందండి పాపం మీరు చాలా కష్టపడి చేశారు మీ ఫండ్స్కి దానికి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉన్నారా అని ఏదో నా మాయకంతో నేను అడిగాను ఇదే ఇబ్బంది ఏం లేదండి రెండు లక్షలు కలెక్షన్ అయింది లక్ష ఖర్చు అయింది పనుకు లక్షలు ఇది దీన్ని ఫలాంటి ఈ ఫలతృష్ణ అన్నది ఎప్పుడు అది ఒక సంస్కారం పడిపోతుంది సో క్రికెట్ మ్యాచ్ అయిందంటే వీడు ఎంత కొట్టాడు వాడే రన్లు చేశాడు అనేది ఒక స్టాటిస్టికల్ సంస్కారం వీడికి ఒరిగిం లేదు ఈ రూపాయలు కూడా అంతే ఇప్పుడు స్టా ఏదో కొన్ని రూపాయలు అవసరం అవుతాయి ఏదో కాఫీ కొనుక్కొనుకో లేకపోతే ఏదో బస్సు ఎక్కడ అనుకో దానికో ఒక లెవెల్ ధరిన తర్వాత ఇంకా రూపాయలు ఉడికే స్టాటిస్టికల్ ఫిగరే దాంట్లో ఇంక అంతకంటే సారమే ఉండదు ఆ స్టాటిస్టిక్స్కి వీడు తృష్ణ అలా ఉంటుంది సో లెక్కేసుకోవటం లెక్కేసుకుంటూ ఉందట ఇంత వచ్చిందో అంత వచ్చింది ఈ ఫలాభిసంధి అది ఒక అలవాటైపోతుంది అలవాటైపోయింది ఇప్పుడు ఇంత వచ్చిందో అక్కడ అంత వచ్చింది మొన్న అక్కడికి వెళ్తే ఇంత వచ్చింది ఇక్కడికి వెళ్తే ఇదే దృష్టి రూపాయి లెక్కే దృష్టి అలా అయిపోతుంది మనిషి ఈజ్ హెల్ప్లెస్ ఎందుకంటే మనస్సు ఆ ఈగో ఆ వాసనలో పడిపోతుంది వాసనలో పడిపోతే వాడు ఏదైనా మహాత్ముల సత్సంగం లాంటిది ఒక సంస్కారంలో పడ్డాడంటే పర్వాలేదు దాని నుంచి బయటపడతాడు ఈశ్వరుని అనుగ్రహం నిండా ఉంటే అది కూడా జరగలేదనుకోండి సత్పురుషుల సత్సంగం కూడా లేదనుకోండి అదే కొనసాగిపోతూ ఉంటుంది నిరాఘాటంగా సాగిపోతూ ఉంటుంది సో ఈ ఫలాభిసంధి ఫలతృష్ణ అది తత్వవేత్త యొక్క లక్షణం కాదండి కాబట్టి కర్మయందు కర్తృత్వము ఫలమునందు భోక్తృత్వము ఈ రెండూ కూడా ఆత్మజ్ఞానయందు ఉండవు మొత్తం గీతంతో ఇక్కడే వచ్చేస్తుంది ఉపోద్ఘాత గ్రంథం ఇది తర్వాత యథాచ స్వర్గాది కామార్థిన అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠానాయ ఆహిత